కీర్తన రెండు వందల నలభై వాడికలాయ నీ పొందు వాసుదేవుడా వాడుదేరె కెమ్మువి వాసుదేవుడా వాలుకచూపులు మాని వాసుదేవుడా మమ్ము వలాయించి తివి నీవు వాసుదేవుడా వాళ్ళారు గోళ్ల వాసుదేవుడా నీకు వైలమై నవ్వు వాసుదేవుడా వలపెల్లా మా సొమ్ము వాసుదేవుడా ఇంత వలెనా మా తోడి రట్టు వాసుదేవుడా వలుములు చన్నులంటా వాసుదేవుడా వట్టి వడుకుల బెట్టకు మీ వాసుదేవుడా వడదేరే శ్రీవేంకట వాసుదేవుడా ఏల వడిసేవు తరితీపు వాసుదేవుడా వడిగునగూడితివి వాసుదేవుడా మన వడు ఎవ్వరికి గద్దు వాసుదేవుడా